వెనుకముందరికి పెద్దలకెళ్ళను వివరపు సమ్మతివీ వెరవు వెనుకుని తన గురునాధునియనుమతి వేదోక్తం బగునీ తెరువు కనకాసక్తుడుగాకుండుటమది కైవల్యమునకునొక తెరువు వనితల భ్రమలను వలల తగులని మదివైకుంఠమునకునొక తెరువు మునుకోపము పెడ బాసి నమతి మోక్షంబునకు నూనొక తెపై హరిదలచినమతి ఇన్నిటికెక్కుడు తెరువు నిరతి విషయముల నణచిన దృఢమతి నిశ్రేయము నాకొక తెరువు విరతి తోడనెలవై విభువపు పరమునకొక వెరపున ఇందరి విష్ణులోకమునకొక తెరువు ఇరవిరిగంతట హరి నమ్మిన మతి ఇన్నిటికెక్కుడు ఈ తెరువు పన్నిన కోరిక తెగోసిన మతి పరమ పదమునకునొక తెరువు ఉన్న విచారములుడిగించిన మతి ఉన్నత పదమునకొక తెరువు సన్తి భగవద్సుల దాస్య మె చలమతి ముక్తికి నొక తెరువు ఇన్నిట శ్రీవెంకటపతి శరణ మి హితమతి నేకుడురువు